జై గురుదత్త వాసిష్టం ఉత్పత్తి ప్రకరణం రెండవ భాగం ఇది నువ్వు స్వప్నం ద్వారా నీ యొక్క లోకాన్ని గురించి నువ్వు తెలుసుకోవాల్సింది ఇకపోతే హిరణగర్ ఫుడ్లోంచి సృష్టి ఎలా వచ్చింది అనే ప్రశ్న మిగిలింది ఇది అర్థం కావాలంటే కూడా మళ్ళీ నీ స్వప్నలోకంలో గురించే నువ్వు ఆలోచించు నీలోంచి స్వప్నలోకం ఎలా వచ్చింది నువ్వే ప్రశ్నిస్తున్నావు ఈ రెండు గర్భుల్లోంచి ఈ లోకం అంతా ఎలా సృష్టి వచ్చిందండి అని అడుగుతున్నావు నీలోంచి స్వప్నలోకం ఎలా సృష్టి వచ్చిందయ్యా అది ఆలోచించు స్వప్నానికి ముందు నువ్వు నిర్వికారంగానే ఉన్నావు ఏ రకమైన మార్పు లేదు అలా ఉండగా ఉండగా వెనుగటి సంఘటన యొక్క సంస్కారం ఏదో నీలో ప్రవేశించి నీలో ఒక విధమైన మార్పుని తెచ్చింది తక్షణమే బ్రహ్మాండమైన స్వప్నలోక సృష్టి జరిగిపోయింది ఎప్పుడు తక్షణమే కాగా ఇ ఈ స్వప్నలోక సృష్టికి కారణం ఎవరు అంటే స్వచ్ఛమైన నువ్వు వెనుకటి సంస్కారం ఈ రెండు కరిస్తే అంటే ఏమన్నమాట నువ్వు ప్లస్ నీ సంస్కారం ఈ రెండు కరిస్తే స్వప్నలోక సృష్టికి కారణమైంది ఈ ప్లస్ అంటే ఏమిటి ఇదే మాయ ప్లస్ గురించి ఇదివరకే చెప్పుకున్నాం ఈ మాయ ఎవరిని ఆశ్రయించింది ఎవరిని ఆవరించింది స్వప్నలోకజీవి అనేవాడు ఒకడు లేకపోతే ఈ మాయకు అస్తిత్వమే లేదని చెప్పాల్సి వస్తుంది నిద్రని స్వప్నాన్ని నిన్ను ఈ మూడింటినీ తీసుకున్నట్లయితే స్వప్నలోకజీవి అనేటువంటి వాడు ఒకడు లేనే లేదంటే అంటే స్వప్నమే లేదంటే నీకు మాయే లేదు స్వప్నలోకజీవి ఒకడు కనుకంటే మాయ ఉంది అని చెప్పాలంటే ఏం చెప్పాలి స్వప్నలోకంలో ఒక జీవి ఉన్నాడు అని చెప్పాలి అంటే వాడికి అస్తిత్వం ఉంది అని చెప్పాలి అలా వాడికి అస్తిత్వం ఉంది అంటే ఏమైపో అయిపోతుంది ఆ స్వప్నలోకజీవి సత్యస్వరూపుడు అవుతాడు వాడు సత్యస్వరూపుడమైన నీకంటే భిన్నంగా ఉండడానికి వీల్లేదు కనుక మాయందే స్వచ్ఛస్వరూపుడమైనటువంటి నీకంటే భిన్నంగా అస్తిత్వం లేనటువంటి స్వప్నజీవిని ఆశ్రయించుకుని ఉన్నది అని చెప్పాలి ఎందుకని వాడికి అస్తిత్వం ఉంది స్వతంత్రమైన అస్తిత్వం ఉందంటే వాడు నీకంటే భిన్నమైనటువంటి సత్యవస్తువు అయిపోతాడు అది కుదరదని ఇందాక చెప్పుకున్నాం మరి మాయం లేదంటే స్వప్నజీవి కనిపించనే కనిపించకూడదు కనుక ఏం చెప్పాలంటే నీకంటే స్వతంత్రమైనటువంటి భిన్నమైనటువంటి అస్తిత్వం లేనటువంటి స్వప్నజీవి ఎవడైతే ఉన్నాడో వాణ్ణి ఈ మాయ ఆశ్రయించుకుని ఉంది అని చెప్పాలి అయితే నువ్వెక్కడున్నావు మాయ కంటే ముందే నువ్వు మాయ పోయాక నువ్వున్నావు ఎందుకంటే స్వప్నం రాకముందు నువ్వు స్వప్నం పోయాక నువ్వున్నావు కదా కనుక మాయ నిన్ను పూర్తిగా ఆవరించగలదు అంటే కుదరదు కానీ నీకంటే అభిన్నుడైనటువంటి స్వప్నజీవిని ఆశ్రయించుకుని ఈ మాయ జీవిస్తోంది కనుక ఈ మాయ నిన్నే ఆశ్రయించుకుని ఉంది అని చెప్పినా తప్పు ఎందుకని ఇందాకేం చెప్పాం బాగా తర్కబద్ధంగా ఉండటం కోసం ఈ మాయ అనేది నీకంటే భిన్నమైన అస్తిత్వం లేనట్టి స్వప్నలోకజీవిని ఆశ్రయించుకుని ఉన్నది అని చెప్పాం స్వప్నజీవి ఎటువంటి వాడు స్వప్నలోకజీవి నీకంటే భిన్నమైన అస్తిత్వం లేనివాడు అంటే ఏమిటి వాడన్నా నువ్వన్నా ఒకటే ఇప్పుడు స్వప్నలోకజీవిని ఆశ్రయించుకుని ఉందన్నా నిన్ను ఆశ్రయించుకుని ఉందన్నా ఒకటే అయిపోయింది కనుక ఈ మాయ నిన్నే ఆశ్రయించుకుని చెప్పినా కూడా ఏమీ తప్పులేదు అంటే ఈ మాయ ఒక విధంగా నిన్ను ఆశ్రయించుకుని ఒక విధంగా నిన్నే ఆశ్రయించుకుని అని చెప్పాలి ఇదలా కుదురుతున్నాయా అంటే అసలు మాయనేది లేదయ్యా అందుకనే ఇది కుదురుతుంది అన్నారు అదేమిటండి మాయ అనేదే గనక లేకపోయినట్లయితే ఇంత చర్చ ఎందుకండి ఇది పెద్ద ప్రశ్న దీనికి వేదాంతపరమైనటువంటి సాంకేతిక పదాలతో చాలా చర్చ ఉంది మనకు విషయం అవగాహన కావడం ముఖ్యం గనక ఆ చర్చను మనం కొంచెం మార్చుకుని మరో రకంగా చేసుకుందాం ఆధునిక దృష్టితో ప్లస్ గురించి చెప్పుకున్నాం కదా ప్లస్ అనేది నిజమైన వస్తువా భావనామయమైన వస్తువా కేవలం భావన అయినట్లయితే లోకంలో గణిత శాస్త్రమే లేకుండా పోతుంది లోక వ్యవహారమే లేకుండా పోతుంది అది సర్వాత్మనా సత్య వస్తువు అన్నామంటే ప్లస్ అనే ప్రయోగం చేసినప్పుల్లా దానికి సంబంధించిన పదార్థాల్లో మార్పు కనిపించి తేరాల్సి కనుక ప్లస్ అనేది సత్య పదార్థం అనేది చెప్పలేము అసాత్య పదార్థం అని చెప్పలేము లోక మాయ కూడా అటువంటిదే అన్నారు ఇదేమిటండి లోకంలో ఇటువంటి పదార్థాలు ఎక్కడ అంటే లోకంలో ఉండేటువంటి పదార్థాల కంటే ఇది భిన్నమైన పదార్థమయ్యా అంటే అక్కడ ప్రశ్నిస్తున్నారు ఏమిటండి ఈ మాడెక్కడ లోకంలో ఉన్నదా లోకంలో ఏముందంటే ఇది నిజమైతే నిజం కావాలి లేకపోతే అబద్దం కావాలి అంతేకాని ఇది నిజమూ కాదు అబద్దమో కాదు ఇది తూర్పు కాదు పడమరా కాదు అనేటువంటి ఎక్కడా ఈ మాడ ఉందా అంటే మామూలుగా ఇటువంటి వ్యవహారం లేదయ్యా కానీ అలాంటి వ్యవహారం ఉన్నటువంటి పదార్థాలు కొన్ని ప్రపంచంలో మనకు దొరుకుతున్నాయి ఈ ప్లస్ ఒకటి భ్రాంతి ఒకటి మాయా ఇలాంటివి కొన్ని ఉన్నాయి వీటి విషయంలో నువ్వు మామూలుగా అంటే అయితే ఇది కావాలి లేకపోతే అది కావాలి అనేటువంటి నియమం వీటి దగ్గర పనిచేయదు అందువల్ల ఈ జాతికి ఒక పేరు కొత్తగా పెట్టుకోవాలి ఇది సత్యం అంటానికి వీల్లేదు అసత్యం అంటానికి వీల్లేదు ఉన్నదంటానికి వీల్లేదు లేదంటానికి లేదు సత్ అంటానని లేదు అసత్ అంటానికి లేదు మరి మామూలుగా లోకంలో ఉండే వస్తువు తీసుకుంటే ఇది సత్తా అంటే అసత్ అంటే అసత్తు సత్యం అంటే సత్యం లేదంటే అసత్యం అంతేగాని మూడో మార్గం లేదు ఇది అలా కాకుండా ఇలా కాకుండా రెండు రకాలుగా అనుభవించేటువంటి కొన్ని పదార్థాలు మనకు కొన్ని కనిపిస్తున్నాయి కనుక వీటికి ఏమంటే మామూలు లోకంలో కనిపించేటువంటి వస్తువుల జాతిలోకి ఇవి చేరం ఇవి వేరే జాతి వస్తువులు కనుక వీటికి వేరే పేరు పెట్టాలి అందుకోసం పెద్దలు ఏం పేరు పెట్టారంటే దీనికి మిథ్యా అని పేరు పెట్టారు మిథ్య అంటే ఏమిటి సత్యము కాదు అసత్యము కాదు సత్తు కాదు అసత్తు కాదు అస్థీ కాదు నాస్తి కాదు సంస్కృతంలో చెప్పాలంటే సదసద్విలక్షణం ఇలాంటి ఈ మాయ వల్ల పరిశుద్ధమైనటువంటి నీకు వెనుకటి సంస్కారాలతో సంపర్కం ఏర్పడింది అలా ఏర్పడగా ఉన్నట్టుండి స్వప్నలోకం పుట్టింది ఇది నీకు మామూలుగా అనుభవంలో ఉన్న విషయం ఏమర్పడింది నువ్వు పరిశుద్ధంగా నిద్రపోవడానికి పడుకున్నావు ఉన్నట్టుండి నీకు పూర్వస్మరణలతో సంస్కారాలతో సంపర్కం ఏర్పడింది దీనివల్ల ఈ మాయ వల్ల ఆ సంపర్కం ఏర్పడేపటికి ఉన్నట్టుండి తక్షణంలో స్వప్నలోకం పుట్టేసింది అలా పరిశుద్ధమైన సత్పదార్థానికి మాయ వల్ల సంకల్పం ఏర్పడగా హిరణ్య గర్భుడైనటువంటి ప్రథమజీవుడు ఏర్పడ్డాడు నువ్వు ఎలాగైతే నిర్వికారమైనటువంటి పదార్థాన్ని ఇక్కడ పడుకుని నీకు సంస్కారాల యొక్క సంపర్కం వల్ల స్వప్నలోక సృష్టి జరిగిందో అలాగే పరిశుద్ధమైన సత్పదార్థానికి పూర్వ సృష్టిలోని సంకల్పాలతో సంపర్కం ఏర్పడేటప్పటికీ హిరణ్య గర్భుడు అనేటువంటి ఏర్పడ్డాడు అతని ద్వారా ఈ ప్రపంచ సృష్టి అంతా జరిగిపోయింది నీ స్వప్నజీవికి నువ్వు ఎటువంటి నీకు నీ లోకజీవులకు హిరణ్య గర్భుడు అటువంటి నీ స్వప్న స్వప్నజీవి నీకంటే భిన్నుడు ఎలా కాదో అలాగే నువ్వు నీ లోక జీవులు విలంతా కూడా హిరణ్య గర్పు కంటే కూడా భిన్నులు కారు ఈ అభేదాన్ని తెలుసుకోవడమే నీ స్వప్నజీవికి మోక్షం నీకు అదే మోక్షం నీ స్వప్నజీవికి మోక్షం లేకపోవడానికి కారణం ఏమిటంటే భేద దర్శనం దానికి కారణం ఏమిటంటే తన స్వప్నలోకంలో ఉండేటువంటి దేశము కాలము సత్యంగా ఉన్నాయి అనుకోవడం అలాగే నీకు మోక్షం లేకపోవడానికి కారణమేమిటి అంటే నీ జాగ్రత్త ప్రపంచంలో ఉండేటువంటి దేశమో కాలము అనేవి సత్యంగా ఉన్నాయని నువ్వు అనుకోవడం ఇంతేనయ్యా కనుక రామా నీ కళ్ళకు నీ మనస్సుకు కనిపించేటువంటి ఈ దేశ కాల సత్యత్వ బుద్ధిని వదిలిపెట్టేసి అది కనుక ఈ ప్రపంచం ఎలా పుట్టింది అనే ప్రశ్నే పోతుంది ఆకాశ ఏవ పర్రమే ప్రజేశో నిత్యం స్వయం కచతి శూన్యత సహ్యాతివాహికవపున్నీ మిథ్యాది అంటే ఆ పరబ్రహ్మలోనే హిరణ్య గారు ఇప్పుడు జన్మించాడు ఎలా జన్మించాడు శూన్యాకారంగానే జన్మించాడు సర్వసముడైనటువంటి పరమాత్మ ఉన్నాడే ఆయన శూన్యరూపి అయినటువంటి హిరణ్య గర్భరూపంగా ప్రకాశిస్తూ ఉన్నాడు ఎలా నీ స్వప్నంలో శూన్యరూపైనటువంటి స్వప్నరాజులాగా నువ్వెలా ప్రకాశిస్తున్నావో అట్లాగే పరమాత్మ శూన్య రూపైనటువంటి హిరణ్య గర్భరూపంగా ప్రకాశిస్తున్నాడు ఎందుకంటే ఆ హిరణ్య గర్భుడు ఆయన ఆతివాహిక శరీరుడు అంటే మనోమయ శరీరుడు అంతేగాని అతనికి నిజమైనటువంటి భౌతిక శరీరం లేదు అలాంటి శూన్యరూపి హిరణ్య గర్భుడి వల్ల సంకల్పమాత్ర రూపంగా ఆకాశాది పంచభూతాలు పుట్టాయి కనుక ఈ పంచభూతాలు గాని వాటి వల్ల కలిగేటువంటి భౌతిక లోకాలు గాని సద్వస్తువులు కావు అంటే సత్యవస్తువులు కావు అందుకే అవి పుట్టలేదు కుందేటు కొమ్మకు పుట్టుకుందా ఎలాగైతే కుందేటు కొమ్ము పుట్టలేదో అలాగే ఈ పంచభూతాలు కూడా పుట్టలేదు అని రామా ఇప్పటిదాకా నేను వివరించా అని వశిష్ఠ మహర్షి ఈ పదమూడో సర్గం పూర్తి చేశాడు పదమూడో సర్గ చివరి శ్లోకాన్నే మనం ఇప్పుడు చెప్పుకున్నాం మనం ఏం చేశామంటే ఒకటో సర్గ నుంచి పదమూడో సర్గకు ఒక దూకు దూకి అక్కడ మాట్లాడుతున్నాం మనం ఒకటో సర్గలో ఆయన మాయా సంబంధం వల్ల హిరణ్యగర్పుడు జన్మించాడు అని ఆయనే అంటే ఆ హిరణ్యగర్భుడే ఈ ప్రపంచ సృష్టి చేస్తున్నాడని చెప్పాడు ఇలా చెప్పడంలో ఉద్దేశ్యమేమిటి అనే అసలైన ఉద్దేశ్యానికి ఈ పదమూడు సరుకులోకి వచ్చేసాం ఎందుకంటే ఆ ఉపత్తిని అంటే ఆ ప్రూఫ్ని పదమూడో సర్గలో ఆయన లింక్ చేశాడు అని చెప్పి ఒకటో సరుకు పదమూడో సరుకు మనం వచ్చేసాం మొదటి సర్గలో సత్పదార్థానికి కొన్ని పేర్లు చెప్పాడు మాయకేమో కొన్ని పేర్లు చెప్పాడు దృశ్యమనేది ద్రష్టలోనే ఉంది అన్నాడు దాని పేరును కూడా ఈ పదమూడు సరుకులోనే వచ్చేసింది అందుకనే మధ్యలో ఉండేటువంటి సర్గలను వదిలిపెట్టేసి ఒకటో సరుగ దగ్గర నుంచి పదమూడో సరుగకు మనం దూకి దీన్ని గురించి ఇక మనం ప్రస్తావన చేసుకున్నాం అయితే ఈ మధ్యలో రెండవ సర్గ దగ్గర నుంచి పన్నెండో సరుగ దాకా ఉండేటువంటి విషయాలున్నాయి కదండి వాటిలో ఏం చెప్పాడయ్యా అంటే ఇప్పుడు ఈ ఒకటో సర్గ పదమూడవ సర్గలో మనం చెప్పుకున్నటువంటి విషయాలనే విభిన్న కోణాల నుంచి ఆయన చర్చ చేశాడు అలా చర్చ చేయడం కోసం రెండో సర్గలో ఆయన ఆకాశజోపాఖ్యానము అనే పేరుతో ఒక చిన్న కథ చెప్పాడు ఆకాశ ఉపాఖ్యానం పూర్వం ఆకాశజుడు అనేటువంటి ఒక బ్రాహ్మడు ఆకాశజుడు అంటే ఆకాశం నుంచి పుట్టినవాడు అని అర్థం అంటే సాక్షాత్తుగా పరమాత్మ పుట్టినవాడు అని ఒక అర్థం అంటే హిరణ్య గారి అన్నమాట ఇది ఒక అర్థం ఆకాశం నుంచి పుట్టాడు అంటే అసలు పుట్టనే పుట్టలేదు అని మరొక అర్థం ఈ రెండర్థాలు కలిసిచ్చట్టుగా ఈ బ్రాహ్మడికి ఆకాశజుడు అని పేరు పెట్టాడు ఈ బ్రాహ్మణేం చేశాడు చాలా ధార్మికంగా ఉండేవాడు తపస్వి అంచేత ఎన్నాళ్ళటికి ఆయన చావడంలే సత్యలోకంలో మగా పెట్టి అక్కడే కూర్చున్నాడు ఆయన అది చూసి మృత్యుదేవతకి చాలా అసూయ కలిగింది వరేవరే ఎంతెంత వలనో మింగేస్తున్నా నేనో ఈ బక్క బ్రాహ్మణు అక్కడ మాత్రం మింగలేకపోతున్నాను ఇదేం కర్మరా దీని విషయం ఏదో గట్టిగా తేల్చుకుందాం ఆలోచించి ఆ మృత్యుదేవత సరాసరి సత్యలోకానికే బయలుదేరి వెళ్ళిపోయాడు సాధారణంగా ఆ మృత్యుదేవతకి సత్యలోకంలో ప్రవేశం ఉండదు మృత్యువు ఆ లోకంలో ప్రవేశించకుండా చుట్టూ తా ఒక అగ్ని ప్రాకారం ఏర్పాటై ఉంటుంది మృత్యువు ఈవాళ్ళేం చేశాడంటే పట్టు పట్టేసి ఆ లోకంలో దగ్గరికి వెళ్లేసరికి ఆ అగ్ని ప్రాకారంలో ఉండేటువంటి అగ్నిజాలన్నీ ఒకసారి పెట్రేకి మృత్యుదేవతను పట్టి దహించడానికి ముంచుకొచ్చేసాయి అయినా ఆ మృత్యుదేవత ఆనాడు పట్టుదలగా పెనుగులాడి ఎలాగొలాగా ఆ ప్రాకారంలోకి ప్రవేశం సంపాదించేసి ఆ ప్రాకారం దాటి సత్యలోకంలో గడిపాడు అక్కడ సత్యలోకంలో ఆకాశజుడు గారు కనిపించాడు వెంటనే మృత్యుదేవత వంద చేతులు తనకు సృష్టి చేసుకుని వంద చేతులతోనూ ఆకాశజుడిని పట్టి గుంజేశాడు చిత్రమేటో గాని ఆ బ్రాహ్మడు కనిపిస్తూనే ఉన్నాడు ఆయనేమి పెనుగులాడటం లేదు నేను రా నేను రాని యుద్దం చేయడంలే పారిపోవడంలా అయినా సరే మృత్యుదేవత ఆయన్ని అంటుకోను కూడా అంటుకోలేకపోతా దాంతో మృత్యుదేవత భయం వేసేసింది భయం వేసి అక్కడి నుంచి పారిపోయి బతుకు చేయడానికి సరాసరి యమలోకం దగ్గర యముడి దగ్గరికి వచ్చేసి మృత్యుదేవత అన్నాడు కదా యమధర్మరాజా నేను ఆకాశ చుడు మింగలేకపోవడానికి కారణం ఏమిటి అని యమధర్మరాజు నింగదేసింది ఎందుకంటే నువ్వు నాకు పవర్స్ ఇచ్చావు కదా ఆ పవర్స్తో నేను కష్టపడి ఎక్కడి దాకా వెళ్ళావు కదా మరి ఆకాశజుడు అనేటువంటి సామాన్య బ్రాహ్మణ్ణి నేను పట్టుకుని మింగలేకపోవడం ఏమిటి నాకు అనిపిస్తూనే ఉన్నాడు వాడేం పారిపోవడం లేదు అయినా నా చేతి దొరకడం లేదు ఇదేమిటి కథ అని అడిగాడు అప్పుడు యమధర్మరాజు చెప్పాడు ఓ మృత్యుదేవత నువ్వు చాలా సమర్థుడు అయ్యా కానీ నువ్వు ఏ పని ఒంటరిగా చేయలేవు నువ్వు ఎవరిని మింగాలనుకుంటున్నావో ఆ జీవుల కర్మలు నీకు సహాయం చేయాలి అలా చేస్తేనే నువ్వు ఆ జీవని మింగగలుగుతావు లేకపోతే నీ వల్ల ఏమీ కాదు నువ్వు ఆకాశజుడి విషయంలో ఒక చిన్న పొరపాటు చేశావు ఏమిటంటే వాడి కర్మలేమిటా నువ్వు వెతకలేదు ఇప్పుడు వెతుకు వాడి సహాయం తీసుకో ఆ సహాయంతో వాడిని మింగు ఇది ఉపాయం అన్నాడు మృత్యుదేవత నారే కరుచుకుని అరే రే తెలిసి తెలిసి పొరపాటు చేసేసానే ఆ ఆకాశరాజు ఆచరించినటువంటి కర్మలు ఏమున్నాయా అని వెతుకు దాని బయలుదేరాడు భూలోకమంతా తిరిగాడు మృత్యుదేవత ఎక్కడ కనిపించలే మిగిలిన లోకాలని తిరిగేశాడు ఎక్కడా ఈ ఆకాశజుడనేటువంటి బ్రాహ్మడు చేశాడనేటువంటి రికార్డు కర్మలే కనిపించలేదు చివరికి కాళ్లు బీకుపోయి చెప్పులు అరిగిపోయి మళ్లీ ధర్మధర్మరాజు దగ్గరికి చేరాడు మృత్యుదేవత చేరి అడుగుతున్నాడు దేవా వాడు తన కర్మలు ఎంత రహస్యంగా చేశాడో ఏమిటో గాని ఎంత వెతికినా కూడా ఒక్క కర్మ కూడా కనిపించడం లేదండి వాడు ఏ రకమైన కర్మలు చేశాడు వాటిని రహస్యంగా ఎలా దాచుకోగలిగాడు తమరే చెప్పాలి అని ప్రాధాయపడ్డాడు యమధర్మరాజు గారు ఏమంటున్నా అంటే ఈ విధవకి సమాధానం చెబుదామ వద్దా అని చాలాసేపు ఆలోచించే ఇది చాలా రహస్యమైనటువంటి ఆత్మవిద్యతో సంబంధించినటువంటి విషయం చెబితే గాని విషయం అర్థం కాదు వీడికి ఈ విషయం చెబుదామా వద్దా అని ఆలోచించి ఆలోచించి చివరికి కనికరించి ఆయన ఇలా అన్నట్ట మృత్యుదేవత ఈ ఆకాశుడంటే ఎవరనుకుంటున్నావయ్యా నువ్వు వాడు సాక్షాత్తుగా పరమాత్మ నుంచి పుట్టాడయ్యా పరమాత్మే నిజమైన ఆకాశం ఆకాశం నుంచి పుట్టినవాడు అంటే వాడు ఆకాశమే అవుతాడు అందుకనే వాడి పేరు ఆకాశజుడు ఆకాశానికి కర్మలుంటాయా గొడ్రాలి బిడ్డకు కర్మలుంటాయా ఎక్కడైనా గొడ్రాలి బిడ్డ అంటే ఇప్పుడు సచ్చి పోస్తా గొడ్రాలి బిడ్డకు కర్మలున్నాయని చేతి నమ్మొచ్చా ఆకాశంలో చెట్టు పుడుతుందా కనుక ఆకాశజుడైనటువంటి వీడికి ఏ రకమైన కర్మ సంబంధము లేదు అయితే మరి హిరణ్య గర్భ శరీరం వేరే కనిపిస్తోంది కదా అంటావేమో అది శరీరం అనే బుద్ది మనకుంది కానీ ఆ హిరణ్య గర్భుడికి లేదు వీడు పూర్వము కర్మలు చేయలేదు అంటే ఎవరు ఆకాశజుడు పూర్వంలో కర్మలు ఎప్పుడు చేయలేదు అసలు వీడు ఇప్పుడు కర్మలు చేయడంలా ఎందుకు కర్మలు చేయకుండా ఎలా ఉంటాడు అంటే వాడికి సంకల్పమే లేదు వాడు నేను పుట్టాను అనుకోవడం లేదు అందుకనే మరణిస్తాను అనేటువంటి ఊహ కూడా వాడికి లేదు వాడు ఎప్పుడైనా ఒక్కసారైనా ఒక్క క్షణమైనా మరణాన్ని గుర్చి సంకల్పం చేసి ఉన్నట్లయితే వాడు ఎప్పుడో ఒకప్పటికి నీ నోట్లో పడి వాడికి అట్లాంటి సంకల్పమేం లేదు కలగలేదు వాడి శరీరము వాడి ప్రాణధారణ ఇలాంటివన్నీ కూడా మన దృష్టిలో ఉన్నాయి తప్పితే వాడి దృష్టిలో నేనే లేవు అంచేత వాడి స్వరూపం అచ్చమైన ఆకాశం అచ్చం అంటే స్వచ్ఛం అచ్చమైన ఆకాశం అనమాట ఎంత బలవంతుడైతే మాత్రం ఆకాశాన్ని తాళ్లతో కట్టేస్తాటండి సాధ్యం అందుకే నువ్వు ఆ ఆకాశజుణ్ణి పట్టుకోలేవు ఆ ప్రయత్నం మానుకోను అని తేల్చి చెప్పేశాడు యమధర్మరాజు గారు యమధర్మరాజు గారు ఇలా సమాధానం చెప్పేసరికి మృత్యుదేవతకు కొత్త సందేహం కలిగింది ఏమంటున్నా అంటే మృత్యుదేవత స్వామి ఆకాశమేమో శూన్యాకారంగా ఉంది అది నిరాకారమే దాని నుంచి సాకారంగా ఉండేటువంటి ఆకాశయుడు ఎలా పుడతాడు నిరాకారం నుంచి సాకారమైన పంచభూతాలు ఎలా పుట్టే అలా పుట్టడం అసంభవం కదా అసంభవమైన పని ఇలా జరిగింది మరి కనిపిస్తున్నాయి అలాంటప్పుడు ఈ పంచభూతాలు నిజంగా ఉన్నాయా లేవా తేల్చి చెప్పేసేయండి అన్నాడు ఇలాంటి సందేహం వచ్చి వీడు ఆత్మవిద్యలోకి తీసుకెళతాడనే ఉద్దేశ్యంతోనే యమధర్మరాజు ఇకి ఈ విషయం చెప్పరా వద్దా కొంచెంసేపు ఆలోచించాడు తెలివైనవాడు కదా మృత్యుదేవత ఎప్పుడైతే ఆ కిటుకు పాయింట్ అని అందించాడో వెంటనే ప్రశ్నేశాడు నిరాకారమైనటువంటి ఆకాశంలోంచి ఈ సాకారుడైనటువంటి ఈ ఆకాశుడైనటువంటి బ్రాహ్మణు ఎట్టా పుట్టాడు అని ప్రశ్న వచ్చింది ప్రశ్న వస్తే వాడికే వెంటనే ఇంకో ప్రశ్న వచ్చేసింది అక్కడి దాకా ఎందుకండి కనిపించేటువంటి పంచభూతాలన్నీ సాకారంగానే ఉన్నాయి కదా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఆకాశంలోంచే పుట్టి ఉండాలి కదా నిరాకారమైన ఆకాశంలోంచి సాకారమైన పంచభూతాలు ఎలా పుట్టాయి ఆ ప్రశ్న వెంటనే మనసులో మెరుపు మెరిసింది వెంటనే అడిగేశాడు అట్లాగా ధర్మరాజు గారు యమధర్మరాజు గారు చెప్పాలని నిశ్చయం చేస్తున్నాడుగా అంచేత అసలు తత్వం చెప్పేస్తున్నాడు ఏమంటున్నా అంటే యమధర్మరాజు గారు నకదాచన జాతోసౌ అసౌ ఈ ఆకాశుడు అనేటువంటి బ్రాహ్మడు ఎప్పుడు పొట్నేలేదు అయితే లేడని చెప్పాలిగా కానీ అటు చెప్పడం వీల్లేదు నచన ఆస్తి కదా అచన వీడెప్పుడు లేడని చెప్పేందుకు కూడా వీల్లేదు ఇదెల్లా కదురుతుందంటే వాడు కేవల విజ్ఞాన భామాత్రం భా అంటే కాంతి ప్రకాశం కేవల విజ్ఞాన ప్రకాశస్వరూపుడు కేవలం అన్నా మాత్రమన్నా ఒకటే రెండు పదాలు వేశారు బాగా దృఢంగా చెప్పడం కోసం కేవల విజ్ఞాన భావమాత్రుడు అంటే కేవల జ్ఞాన ప్రకాశ మాత్ర స్వరూపుడు ఎవరు ఈ ఆకాశజుడు అంచేత వాడు ఎట్లా ఉన్నాడు వాడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడయ్యా వాళ్ళు ఏ మార్పు లేదు ఆకాశజుడు అంటే ఏమనుకున్నావు నువ్వు హిరణ్య గర్భుడేనయ్యా అసలు హిరణ్య గర్భన్నా ఒకటే ఆకాశజుడన్నా ఒకటే ఈయన ఎప్పుడూ పుట్టలేదు అయినా ఎప్పుడు లేకుండా పోలేదు ఎందుకంటే ఆయన విజ్ఞాన మాత్ర స్వరూపుడు విజ్ఞాన మాతృస్డు అలా అని ఊరుకోలే విజ్ఞాన ప్రకాశ మాత్ర స్వరూపుడు అక్కడితో కూడా అక్కడ కేవల విజ్ఞాన ప్రకాశ స్వరూపుడు ఇని పదాలు ఇచ్చాడు చెప్పడం కోసం అంతకంటే లేదు అందువల్ల ఎల్లప్పుడూ కూడా ఆకాశయుడు అనగా హిరణ్య గర్పు ఉన్నాడు అలాగే ఉంటాడు ఏ మార్పు ప్రళయమైపోయి అంతా లీనమైపోయిన దశలో కూడా ఆ లీనమైపోయి ఉన్న జీవుల యొక్క అవిద్యంతా కలిసి నిర్వికారమైన పరబ్రహ్మలో ఒక పెద్ద కొండంత తేజస్సు కనిపించేలాగా చేసేసి నిర్వికార పరబ్రహ్మలో వెలిగిన ఆ తేజస్సును చూసి అది ఒక ఆకారమని మనబోటి జీవులంతా కూడా భ్రమించేశారు ఆ భ్రమలో దానికి హిరణ్య గర్భుడని ఆకాశుడని బ్రహ్మని విరాట్ అని ఇలాంటి పేర్లన్నీ పెట్టారు ఎవరు ఎవరికైతే కనిపించిందో ఆ జీవులు పెట్టారు ఆ పేర్లు ఎట్లా కనిపించింది ఆకారం కేవల పరబ్రహ్మలో వెనకాల సృష్టిలో ఉన్నటువంటి జీవుల యొక్క కర్మలన్నీ కలిసి సంస్కారంగా అక్కడ ఏర్పడేటప్పటికీ అదొక కాంతిలాగా ఏర్పడి అక్కడ ఒక రూపంలాగా ఆకారం ఏర్పడింది ఏర్పడేటప్పటికీ దానికి బ్రహ్మాని చతుర్ముఖుడు ఇవన్నీ పేర్లు పెట్టేశారు నిజానికి అక్కడ ఆకారం అనేది లేనే లేదు ఉన్నదనే భ్రాంతి వీరికి కలగడానికి కారణం ఏమిటి అంటే లీనస్థితిలో ఉన్న పూర్వ సృష్టి జీవుల యొక్క అవిద్యలే కారణం దానికి ఆ అవిద్య వల్ల ఒక చిత్ ప్రవృత్తి లేదా ఒక వికారం కలిగింది అది కూడా అణిగిపోతే ఈ అరణ్యకర్భుడికి ఈ ప్రాతిభాసిక రూపం కూడా ఉండదు ప్రాతిభాసిక రూపం అంటే ఏమిటి స్వప్నలో ఉండేటువంటి రూపం ఎటువంటిదో అటువంటి రూపాన్ని ప్రాతిభాసిక రూపం ఇప్పుడు హిరణ్య గర్పుడికి ఒక ప్రాతిభాసికమైన రూపం ఏర్పడింది దేనివల్ల జీవుల యొక్క అవిద్య వల్ల అవిద్య పోతే ఈయనకు ఉండేటువంటి ప్రాతిభాసిక రూపం కూడా లేకుండా పోతుంది అలాంటి ఆకాశజుడికి కర్మలతో సంబంధం ఎక్కడి నుంచి వస్తున్నాయా వాడికి చిత్తవృత్తులతో సంబంధం ఎలా ఏర్పడుతున్నాయా వాడికి పంచభూతాలతో సంబంధం ఏర్పడుతున్నట్టయన సాధ్యం అది చిత్తవృతులతోనూ సంబంధం లేకపోతే పంచభూతాలతోనూ సంబంధం లేకపోతే కర్మలతోనూ సంబంధం లేకపోతే వాడి నుంచి పృథివ్యాధి పంచభూతాలు ఎలా జన్మిస్తాయి కనుక ఓ మృత్యుదేవత నువ్వు ఆలోచించి నిజమయ్యా ఈ పంచభూతాలనేవి నిజంగా ఉన్నది కావు ఆ హిరణ్య వాడి పేరే మరో పేరు ఆకాశజుడు అని చెప్పుకున్నాం కదా ఆ ఆకాశుడు దేంతోనూ వాడికి సంబంధం లేదు సంబంధం ఉన్నవాడు కాదు వాడు అందుకే నీకు అతన్ని పట్టుకోవడం సాధ్యం కావడం లేదు సాధ్యం కాదు ఎందుకంటే వాడికి ఏ కర్మలతోనూ సంబంధం లేదు వాడు కర్మల చేసి రహస్యంగా ఉంచుకోవడం కాదు వాడి కర్మలతో సంబంధమే లేదు వాడికి కనుక వాడిని నువ్వు పట్టుకోవడం సాధ్యం కానే కాదు నువ్వు ఆ ప్రయత్నం వదులుకో అని చెప్పేసి యమధర్మరాజు తేల్చి చెప్పాడు యమధర్మరాజు ఇలా చెప్పేసరికి మృత్యుదేవత ఆలోచించి ఇంత జరిగిన సంతోషపడ్డాడు తనకు పరాజయం జరిగిందని దుఃఖపడ్ల ఈ రకమైన ఆలోచన రావడం ద్వారా మెల్లిగా తన యమధర్మరాజు గారితో చర్చ చేసి తత్వం తెలుసుకోగలిగినందుకు ఆయన చాలా సంతోషపడి తన ద్వారా తాను వెళ్లిపోయాడు ఈ కథ చెప్పాడు వశిష్ట మహర్షి ఈ కథ ఎందుకు చెప్పినట్టు ఈ జగత్త లేనిదని అందువల్ల దీనికి జన్మ అసలేదని చెప్పడం ఒక ఉద్దేశ్యం ఎందుకంటే ఉత్పత్తి ప్రకటన కదండి ఈ ఉత్పత్తి అంటే ఉత్పత్తి లేదని చెప్పడమే ఉత్పత్తి ప్రకటనలో ఒక లక్ష్యం లేనిదైతే ఉన్నట్టు కనిపిస్తోంది కదా ఎలా కనిపిస్తోంది పుట్టుక లేనిదైతే పుట్టుక కలదానిలాగా కనిపిస్తోంది కదా ఎలా కనిపిస్తోంది ఎందుకు కనిపిస్తోంది అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఆ సమాధానం కూడా ఈ ఆకాంక్ష ఉపాఖ్యానంలో వచ్చింది ఈ ఉపాఖ్యానానికి ఇది కూడా రెండో ఉద్దేశ్యం పూర్వ సృష్టిలో ఉన్నటువంటి జీవుల యొక్క అవిద్యా బలం వల్లే ఈ భ్రాంతి సంభవిస్తోంది అని ఈ కథ ద్వారా వశిష్ఠ మహర్షి మనకి సమాధానం చెబుతున్నాడు అయితే ఏ రూపము లేనటువంటి ఆ నిర్వికార బ్రహ్మలోంచి ఈ జగత్ రూపం ఎలా వచ్చింది అనేటువంటి ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది దానికి వశిష్ఠ మహర్షి ఒక కళాత్మకమైన సమాధానం చెప్పబోతున్నాడు ఈ కథ ద్వారా ఏం చెప్పాడు ఆయన వశిష్ఠ మహర్షి అంటే ఈ ప్రపంచమంతా కూడా ఉన్నట్టు కనిపిస్తుందే తప్పితే నిజంగా ఇక్కడ ఏమీ లేదు అంతా ఉన్నట్టు కనిపించడం తప్పితే ఉండటం అనేది ఏదీ లేదు ఇక్కడ అనే విషయం ఈ కథ ద్వారా ఆయన చెప్పదలుచుకున్నాడు అయితే ఇక్కడ ప్రశ్న వస్తుంది నిజంగా గనక ఈ ప్రపంచమనేది గనక ఏమీ లేకపోయినట్లయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరబ్రహ్మలోంచి వచ్చిందని చెప్పాలి పరబ్రహ్మటువంటి వాడు నిర్విక నిర్వికారుడు నీ అనగా రూపం లేనివాడు ఏ రూపము లేనటువంటి నిర్వికార పరబ్రహ్మలోంచి రూపం కలిగినటువంటి జగత్ ఎలా వస్తుంది రూపం లేని దాంట్లోంచి రూపం ఎక్కడైనా ఉద్భవిస్తుందా ఇదెట్లా కుదురుతుంది పుట్టే వెనకాల దానికే రూపం కారణానికే లోపం లేకపోతే కార్యంలోకి రూపం అనేది ఎట్లా వస్తుంది ఆ శంక అవిడు మిగిలిపోయింది దానికి వశిష్ట మహర్షి ఏం చేశానంటే ఒక కళాత్మకంగా సమాధానం చెబుతున్నాడు ఆయన ఏమంటున్నా అంటే యథా చిత్ర నిర్దేహాభాతి పుత్రిక తథాతే బ్రహ్మ చిదాకాశ అచ్చరంజనం చిరంజనం చిదాకాశంలో ఒక అచ్చమైన రంజనం ఒక స్వచ్ఛమైనటువంటి రంజనం ఉంది రంజనం అంటే రంగులు వేయగా కలిగినటువంటి రూపం ఇది ఎలా ఏర్పడుతోంది చిదాకాశంలో అంటే ఒక చిత్రకారుడున్నాడు ఆ చిత్రకారుడు చేస్తున్నాడు ఒక బొమ్మ వేస్తున్నాడు పెయింటింగ్ ఎలా వేస్తున్నాడు అంటే వాడి మనస్సులోనే ఒక ఆకారం ఏర్పడి ఉంది మనస్సులో ఆకారం ముందుగా ఏర్పడితే ఆ మనస్సులో ఏర్పడిన ఆకారాన్ని బట్టి కొంచెతో బోర్డు మీద బొమ్మలేస్తున్నాడు అయితే ఈ చిత్రకారుడు యొక్క మనస్సులో ఉన్న ఆకారం ఉంది కదా ఆకారానికి శరీరం ఉందా అని శరీరం లేదు శరీరం లేని ఆకారంలోంచి గోడ మీద గీతల రూపమైన శరీరంతో ఒక బొమ్మ జన్మిస్తోంది అదే కదా జరిగేది చిత్రకారుడు యొక్క మనస్సులో ఉండేటువంటి బొమ్మకి శరీరం లేదు ఆ శరీరంలోని మనస్సులో ఉన్నటువంటి బొమ్మలోంచి గీతల బొమ్మ ఒకటి బోర్డు మీద జన్మిస్తోంది బోర్డు మీద ఉన్నటువంటి బొమ్మకి గీతలే శరీరం అంటే ఏమైంది ఇక్కడ శరీరం లేని రూపంలోంచి శరీరం రూపం వస్తోంది ఇది లోకంలో కనిపిస్తూనే ఉంది కదా అలాగే చిదాకాశానికి ఒక అచ్చ రంజనం స్వచ్ఛమైనటువంటి ప్రతిబింబాన్ని గ్రహించగల శక్తి అదే సంకల్పం అదే హిరణ్య గర్భ శరీరం అలా ఏర్పడుతున్నది ఎలా ఏర్పడుతోంది అంటే వివర్త రూపంగా ఏర్పడుతోంది వివర్త అంటే పూర్వం చెప్పుకున్నాం ఇలాగా మట్టిలోంచి కొండొచ్చినట్టు కాదు తాడు మీద పావు కనిపించినట్టుగా దీని వివర్తమంటారని చెప్పుకున్నాం హిరణ్య గర్భ శరీరం కూడా ఆ విధంగానే వివర్త రూపంగా ఏర్పడుతోంది ఎలాగా రూపం లేనటువంటి చిత్రకారుడు యొక్క మనస్సులో గల రూపం కలిగినటువంటి బోర్డు మీద బొమ్మ ఏర్పడ్డట్టుగా ఒకనొక వివర్త రూపంగా చిదాకాశ అచ్చరంజనం ఒక స్వచ్ఛమైనటువంటి రంజనం అంటే రూపగ్రహణ శక్తి అది ఏర్పడుతోంది అని వశిష్ఠ మహర్షి చెప్పి దాంతో రెండోసారిగా ముగించాడు అయితే ఏమిటంటే ఇక్కడికి సమాధానం చెప్పినట్టే ఉంది కానీ వేదాంత శాస్త్రంలో చిక్కు ఉంది ఏమిటంటే ఏ విషయాన్ని ప్రతిపాదించబోయినా సరే ఆ ప్రతిపాదించే ప్రక్రియ కొత్త సందేహాలను కొన్నింటిని ఎగదోస్తూ ఉంటుంది వశిష్ఠ మహర్షి అంతటి వాడు చెప్పినా సరే ఈ చిక్కు తప్పదు ఇట్లాగే వస్తూ ఉంటుంది అందుకేం చేశాడంటే రాముడు ఈ కథ ఒక కొత్త సందేహం లేవదీశాడు ఏమన్నాయంటే ఆయన వశిష్ఠ మహర్షి మీరేమో హిరణ్య గర్భుడికి పాంచభౌతిక దేహం లేదని చెప్పేశారు ఆయనకి కేవలం మనోమయ దేహం మాత్రమే ఉంది అని చెప్పారు మనస్సు అంటే ఏమిటి సంకల్పాలే కదా సంకల్పాలంటే ఏమిటి పూర్వవాసనలే కదా పూర్వవాసనలు అంటే పూర్వకర్మల వల్ల పుట్టినవే కదా మరైతే మీరు బ్రహ్మదేవుడికి పూర్వకర్మలేవు అందుకనే ఆయనకి ప్రస్తుత కర్మలు కూడా లేవు అందువల్లే మృత్యుదేవత ఆయన్ని పట్టుకోలేకపోయింది హిరణ్య గర్భుడిని అని ఇందాక మీరు ఉపాఖ్యానంలో చెప్పారు ఇది అలా కురుతుంది ఆయనకి మనోమయ శరీరం ఉంది అని చూస్తున్నారు మనోమయ శరీరం అంటే మనస్సు ఉంది అనమాట మనస్సు అంటే ఏమిటి పూర్వవాసనలు ఉన్నాయన్నమాట పూర్వవాసనలున్నాయంటే పూర్వకర్మల యొక్క ఫలితాలు ఉన్నాయన్నమాట అంటే మీరు చెప్పినటువంటి ఆకాశజుడు లేక హిరణ్య పూర్వకర్మలతో సంబంధం ఉంది అని తేలుతోంది మనోమయ శరీరం ఉంది అంటడం వల్ల మరి మీరేం చెప్పారు ఆ మృత్యుదేవత ముల్లోకాల్లోనూ వెతికి అతని యొక్క పూర్వకర్మలను గాని ప్రస్తుత కర్మల్ని గాని అణుమాత్రముడా పట్టుకోలేకపోయింది అని చెప్పారు దానివల్ల ఏం తెలియదంటే ఆ హిరణ్య గర్భుడికి లేక ఆకాశ్యుడికి అసలు కర్మలేవు పూర్వకర్మలు లేవు ప్రస్తుత కర్మలు లేవు అని మీరు చెప్పారు ఇది కుదురుతుంది అని చెప్పి రాముడు అడిగాడు దానికి వశిష్ఠ మహర్షి విపులమైన సమాధానం చెప్పాడు మనం సారాంశంగా చెప్పుకుంటే ఏమిటంటే ఆయన ఏమన్నా అంటే రామా ఇక్కడ రెండు రకాల దృష్టికోణాలున్నాయ్యా మామూలు అగ్నిజనుల యొక్క దృష్టి కోణం ఒకటి వాళ్ళ దృష్టిలో హిరణ్య అనేవాడు ఒక పదవి అది ఒక పదవి ఒక పుణ్యజీవి తను పుణ్యాలు చేసుకుంటే ఆ మహాపుణ్యాలకు ఫలితంగా ఈ పదవి వస్తుంది నువ్వు వేసిన ప్రశ్న కూడా ఈ దృష్టి కోణాలలోంచే అయితే దీనికి భిన్నంగా ఆ హిరణ్య గర్భుడు స్వయంగా చూసేటువంటి హిరణ్య గర్భ దృష్టి కోణం ఒకడుంది ఆ దృష్టి ఎట్లా తత్వజ్ఞానం ద్వారా వచ్చింది అనగా ఆ హిరణ్య గర్భ తత్వజ్ఞాన పరిపూరితమైనటువంటి దృష్టి ఆ దృష్టిలో ఈ ప్రపంచానికి ఉనికి ఎంతమాత్రం లేనే లేదు లేదు అంచేతం చేశాడు ఆయన దృష్టిలో ఈ కనిపించే జగత్తు ఆ దాని వెంట వచ్చేటువంటి సంస్కారాలు వాసనలు సంకల్పాలు మనసు ఇటువంటివన్నీ కూడా కాలిన గుడ్డ పీలికల వంటివి దీన్ని సంస్కృతంలో దగ్ధపటన్యాయం అంటూ ఉంటారు దగ్ధపటన్యాయం అంటే ఏమిటంటే పెద్ద ఏర్పాటు చేసి ఆ పెద్ద మంటలో పూర్ణాహుతికి పెద్ద చీర పడేశారు ఆ చీరంతా కాలిపోయింది కాలిపోయినా సరే ఆ బూడిద ఎట్లా ఉందంటే చీర మడతల ఆకారంలో అలాగే ఉంది దూరం నుంచి చూస్తే అది చీరలాగానే కనిపిస్తోంది చీర కాదు బూడిదే కానీ దూరానికి ఆ మడతల మడతలు చీరల మడతల లాగా దూరం నుంచి చూసేటువంటి చిన్నపిల్లలు ఏమి ఉంటారు అది చీరే అని భ్రమపడుతూ ఉంటారు అనుభవం పెద్దవాళ్ళు ఏం చేస్తారు అది బూడిదే అంటూ ఎందుకనే వాళ్ళకి అది కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి అనుభవం చేత ఇలా రెండు రకాలుగా కనిపించడాన్ని ఏమంటారంటే దగ్ధపటన్యాయము అంటూ ఉంటారు దగ్ధపటం అంటే దగ్ధ అంటే కాలిపోయిన పట అంటే చీర కాలిపోయిన బట్ట హిరణ్య గర్భుడు దృష్టిలో తన యొక్క మనోమయ శరీరం అంతా కూడా దగ్ధపటం వంటిది అంటే కాలిపోయినటువంటి వస్త్రం వంటిది కనుక ఆయన దృష్టిలో దానికి అస్తిత్వం ఏమాత్రం లేదు రామా నేను నీకు ఈ దృష్టితోనే ఇప్పటివరకు చేసిన బోధంతా చేశా ఆకాశచోపాఖ్యానంలో నేను చేసిన బోధంతా కూడా హిరణ్య గర్భ దృష్టితోనే చేశా ఏ విషయాన్నైనా మాట్లాడేవాడు ఏ దృష్టితో మాట్లాడుతున్నాడో ఆ దృష్టితోనే పరిశీలించాలి గాని చెప్పేవాడిదేమో ఒక దృష్టి వినేవాడిదేమో ఇంకో దృష్టిగా ఉంటే ఆ రెండు పొసకవు అజ్ఞాన దృష్టి జ్ఞాన దృష్టి అని ఇక్కడ రెండు దృష్టిలో ఉన్నాయి నీ ప్రశ్నేమో అజ్ఞాన వచ్చింది నా బోధేమో జ్ఞాన దృష్టిలోంచి నడుస్తోంది ఇలా రెండు రకాల దృష్టిలుంటో వంటే వాటిలో ఏది ప్రబలమైన దృష్టి అంటే జ్ఞానదృష్ట ప్రబలము ప్రశస్తం కనుక నేనేం చేశాను జ్ఞాన దృష్టితోనే నీకు బోధించ అన్నాడు అదరాదంలా వశిష్ట మహర్షి ఇలా అనేటప్పటికి ఉన్న మందలింపుని రాముడు గ్రహించాడు గ్రహించి ఒక చిన్న మందహాసనం చేశాడు మీరు చెప్పింది నిజమేనండి నేను వేసే దృష్టికి మీరు చెప్పే దృష్టికి పసగలేదని నాదే పొరపాటు అని లోపలపలే అనుకున్నాడు అనుకుని ఏం చేశాడంటే పై ప్రశ్న చేశాడు గురుదేవా హిరణ్య గర్భుడంటే ప్రథమజీవి అని మీరు చెప్పారు ప్రథమజీవే కదా ఈ సృష్టిలో మిగిలిన జీవులందరికీ స్థూలదేహం ఒకటి ఉంది కదా దాని వెనకాల ఒక సూక్ష్మదేహం కూడా ఉంది కదా వాళ్ళకి అంటే ఏమిటి ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులందరికీ ఒక స్థూలదేహము ఒక సూక్ష్మదేహము అని రెండు రకాల దేహాలున్నాయి లోకంలో అందరికీ ఉండగా ఈ హిరణ్య గర్భకుడు గారికి మాత్రం ఒకే ఒక్క సూక్ష్మదేహం మాత్రమే ఉంది అని మీరు చెబుతున్నారు కదా ఏమిటి కారణం అందరికీ రెండు దేహాలుంటే ఈయనకి మాత్రం ఒక్క దేహం ఏమటం ఏమిటి అని అడిగాడు వశిష్ట మహర్షి దానికి చాలా ప్రశాంతంగా సమాధానం చెప్పాడు అని ఏమంటున్నా అంటే ఈ సృష్టిలోని జీవులంతా కూడా ఎలా జన్మిస్తున్నారు అంటే అవిద్య వల్ల జన్మిస్తున్నారు అవిద్య ఏం చేస్తోంది జీవులతో పాటు పంచీకృత పంచ మహాభూతాలను సృష్టి చేస్తాం అంటే మనకు కనిపించేటువంటి పంచభూతాలను కూడా సృష్టి చేస్తాం కనుక అవిద్య వల్ల పుట్టినటువంటి జీవులందరికీ కూడా ఈ పాంచభౌతిక శరీరం ఒకటి దానిలో అంతర్గతంగా సూక్ష్మ శరీరం ఒకటి అని రెండు రకాల శరీరాలు ఉంటున్నాయి ఈ హిరణ్య గర్భుడు ఉన్నాడు ఈయన జన్మకి కారణం ఏమిటి అంటే ఈయన జన్మకి అవిద్య కారణం కాదు వెనుకటి సృష్టిలో ఉన్నటువంటి జీవుల యొక్క సమష్టి అవిద్య ఏదైతే ఉన్నదో ఆ సమష్టి అవిద్యే ఈనాటి హిరణ్యగర్పుడి యొక్క జన్మ కారణం అమ్మడ పూర్వం నిరూపించాం అందువల్ల ఆయనకు అంటే ఆ హిరణ్యగర్పుడికి అవిద్యా జనితమైనటువంటి శరీరం ఉండేసే అవకాశం లేదు అవిద్య వల్లే గనక ఆయన జన్మించి ఉంటే వల్ల కలిగినటువంటి పాంచభూతి శరీరం కూడా ఆయనకు ఉండేది ఆయన తన యొక్క అవిద్య వల్ల ఆయన పుట్టలా పూర్వజీవుల యొక్క సమష్టి అవిద్య వల్ల ఆయన పుట్టాడు అంచేత ఆయనకు సూక్ష్మమైనటువంటి మనోమయ శరీరం ఒకటే ఉంటుంది దీనినే ఆతివాహిక శరీరము అని కూడా అంటూ ఉంటారు ఆతివాహిక శరీరం అన్నా మనోమయ శరీరం అన్నా రెండు ఒకటే ఇదెల్లా కుదురుతుందండి అంటావు నువ్వు నీకే ఉదాహరణ చేత నీ స్వప్నలోకంలో పంచభూతాలున్నాయి నీ స్వప్నలోకంలో ఉండేటువంటి పంచభూతాలు నీ యొక్క ఉత్పత్తికి కారణం నీ స్వప్నలోకంలో ఉండేటువంటి పంచభూతాలతో నీ యొక్క శరీరం ఏర్పడటం సాధ్యమవుతుందా నీ స్వప్నలోకంలో ఉండేటువంటి పంచభూతాలు నీకు శరీరాన్ని కల్పించగలుగుదాయా కల్పించలేవు అలాగే బ్రహ్మదేవుడు కూడా అనగా హిరణ్య గర్పుడు కూడా ఈ పంచభూతాలు శరీరాన్ని కల్పించలేవు అన్నాడు వశిష్ఠ మహర్షి అది కూడా ఆయనే చర్చ చేశాడు ఏమన్నా ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ జగత్తు ఈ కర్మలు ఇవన్నీ కూడా మనం ఉన్నాయనుకోవడం తప్పితే నిజంగా ఉండటం లేదయ్యవాటికి ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే అవిద్య వల్లే వచ్చినాయి ఏమి లేకుండానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి ఇదే ఈ కథకి సారాంశం అని చెప్పి వశిష్ఠ మహర్షి అన్నాడు రాముడికి ఇంత నచ్చుబాటు కాల అదేమిటండి మూల వస్తువులో ఏ రూపము లేకపోతే దీంట్లోకి కొత్త రూపం ఎట్లా వస్తుంది అని ప్రశ్నలు ఎవదీశాడు వశిష్ట మహర్షి అన్నాడు చిత్రకారుడు చిత్రం వేస్తుంటే వాడు హృదయంలో రూపం ఉందిటయా మనసులో రూపం ఉందా లోపల ఆలోచన ఉంది వేటికి రూపం వచ్చేసింది అట్లాగే ఇది జరుగుతుంది అన్నాడు దానిమీద రాముడు ఒక్కొక్క ప్రశ్న ఏమండి అవిద్య వల్ల ఈ ప్రపంచం వస్తుంది ఈ జీవులు వస్తున్నారు అని మీరు చెబుతున్నారు అవిద్య వల్ల వచ్చేటువంటి జీవులందరికీ ఒక్కొక్కరికి రెండేసి దేహాలు ఉన్నాయి మనకు కనిపిస్తోంది ఒకటి సూక్ష్మదేహము ఒకటి స్థూల దేహం ఈ హిరణ్య గర్భుడు అనేటువంటి పెద్ద మనిషి ఆయనే మీరు ఆకాశజుడు అనే పేరుతో ఇందాక నుంచి కథారూపంగా చెప్పారు ఆ హిరణ్య మాత్రం స్థూల శరీరం లేదని ఒక్క మనోమయమైనటువంటి సూక్ష్మ శరీరం ఆతివాహిక శరీరం అది మాత్రమే ఉందని చెబుతున్నారు దక్కిన జీవులందరికీ రెండేసి శరీరాలు ఉంటామేమిటి ఈ ప్రథమ జీవికి మాత్రం ఒక శరీరం ఉంటామేమిటి ఈ తేడా ఎందుకు వచ్చిందండి అన్నాడు ఎందుకంటే ఒకే జాతిలో ఉండేటువంటి వ్యక్తులందరికీ ఒకే రకమైన రకంగా ఉండాలి గానీ జీవజాతిలో చేరినటువంటి ఈ బ్రహ్మగారికి అనగా ఈ జదుర్ముఖ బ్రహ్మకి అంటే ఈ రెండు గర్భుడికి ఆయన్నే ఆకాశజుడు అనే కథలో వ్యవహరించిన వాడికి మరి ఒక శరీరమే ఉంటామేమిటి అది ప్రశ్న వశిష్ఠమంటున్నాడు సృష్టిలో జీవులంతా ఉన్నారు కదా వాళ్ళంతా ఎలా జన్మిస్తున్నారు సరే అవిద్య వల్ల చెప్పేశాం అవిద్య ఏం చేస్తోంది పంచీకృతమైనటువంటి మహాభూతాలను సృష్టి చేస్తోంది అందువల్ల ఏం చేస్తుందంటే అవిద్య తన ఎవరెవరైతే జీవులు పుట్టారో వాళ్ళందరికీ తను సృష్టి చేసిన ఈ పాంచభౌతికమైనటువంటి ఈ శరీరాన్ని ఒక దాన్ని పంచభూతాలను తన సృష్టి చేస్తోంది గనక ఈ పంచభూతాలతో తయారైనటువంటి ఒక స్థూల ఈ జీవులకి అంటగడుతోంది దానివల్ల వీరికి సూక్ష్మ శరీరం ఒకటి స్థూల శరీరం ఒకటి రెండు వస్తున్నాయి అయితే హిరణ్య గర్భుడికి ఉన్నాడే ఆయన జన్మ కారణం ఎవరు పూర్వం చెప్పా ఆయన జన్మకి మాత్రం అవిద్య కారణం కాదు మరి ఏమిటి కారణం అంటే వెనుకటి సృష్టిలో ఉన్నటువంటి జీవులు ఉన్నారే వాళ్ళందరికీ ఉండేటువంటి సమష్టి అవిద్య ఉన్నదే ఆ సమష్టి అవిద్యే ఆయన జన్మకి కారణం అందుచేతనే మామూలు అవిద్య వల్ల పుట్టేటువంటి పంచభూతాలతో తయారయ్యేటువంటి ఈ పాంచభౌతిక శరీరం ఆయనకి అతకడం కుదరక సూక్ష్మమైనటువంటి మనోమయ శరీరం మాత్రమే ఆయనకు అతుకుతోంది దీన్నే ఆతివాహిక శరీరం అంటున్నాం కనుక ఆ హిరణ్య ఆ ఒక్క శరీరమే ఉంటుంది రెండో శరీరం ఉంటలేదు అన్నాడు అనేప్పటికీ రాములు గారికి కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయింది ఇదేమో నేను జంత్రమంత్రం చేసేసిన అంతా కూడా అటునుంచి ఇటు నుంచి అటు తిప్పేసి మొత్తానికి ఉన్నదానికి సమన్విస్తున్నాడు తప్పితే వీళ్ళకేమన్నా అవిద్యకరణం ఉంటాడు ఈ జీవులకి వీళ్ళందరి యొక్క సమిష్టి ఆయన కారణం ఉంటారు ఆయనకు సొంత విద్య లేదంటున్నాడు ఇదెల్లా కుదురుతుంది అని కొంచెం ఆలోచనలో పడ్డాడు అంచేత వశిష్ట మళ్ళీ వివరిస్తున్నాడు ఎలా వివరిస్తున్నాయంటే అందరికీ తెలిసినటువంటి దృష్టాంతం ద్వారా వివరిస్తున్నాడు ఆయన ఏమంటున్నాంటే రామా నీకు స్వప్నలోకం ఒక ఉంది ఆ స్వప్నలోకంలో నీకు పంచభూతాలుంటాయి కదటయ్యా అక్కడ నీ స్వప్నలోకంలో ఉండేటువంటి పంచభూతాలు నీ యొక్క ఉత్పత్తికి కారణమవుతాయా నీ యొక్క శరీరానికి ఆ పంచభూతాలు కారణమవుతాయా నీ స్వప్నంలో ఉండేటువంటి పంచభూతాలు నీకు శరీరాన్ని కల్పించగలుగుతాయా అంటే కల్పించలేవు ఎందుకంటే ఆ స్వప్నలోకంలో ఉండే పంచభూతాలన్నింటికి మూలమేటి అంటే అది నువ్వే అలాగే ఈ జాగ్రత్త ప్రపంచంలోని పంచభూతాలకు ఎవడు కారణం అంటే హిరణ్య గర్భుడు మూలం నువ్వు సృష్టి చేసినటువంటి పంచభూతాలు సృష్టికర్త అయినటువంటి నీకు శరీరాన్ని కల్పించలేవు అలాగే హిరణ్య ఏ పంచభూతాలను సృష్టి చేశాడో ఆ పంచభూతాలు ఆయనకు శరీరాన్ని కల్పించలేవు అందువల్లే ఆయనకు పంచభూతమయమైనటువంటి శరీరం లేదు కేవలం మనోమయ శరీరం మాత్రమే ఆయనకుంది అయితే ఏంటంటే ఈ హిరణ్య గర్భుడు యొక్క ఉత్పత్తిని గురించి అసలు నీకు ఎందుకు చెప్పాం ఇంతవరకు నీ స్వప్న ప్రపంచమంతా ఎలాగైతే నీ యొక్క మనోరాజ్యంలో ఉందో అలాగే ఈ జాగ్రత్త ప్రపంచం అంతా కూడా నీ యొక్క మనోరాజ్యంలోనే ఉంది అని మేము ఇదే ప్రతిపాదించాం దాన్ని నిరూపించడం కోసం మాట చెప్పాం అర్థమైందా అన్నాడు శ్రీరాముడికి కొంచెం తెకమకైపాంది ఆయన బాగా ఆలోచనలో పడ్డాడు ఆయన ఏమన్నా అంటే కొంచెం ఆలోచించుకొని అన్నాడు మొదట్లో ఏమన్నారు ఈ జాగ్రత్త ప్రపంచం అంతా హిరణ్య గర్భుడికి స్వప్నము అది నీకే మనోరాజ్యము అంటున్నారు చిక్కు ఇప్పుడు చెప్పిన మాటలు ఇంకో చిక్కు కూడా ఉంది హిరణ్య గర్భుడి యొక్క దానికి ఆయన యొక్క విద్య కారణం కాదు వెనకటి సృష్టిలో ఉన్న జీవ సమష్టి అవిద్యే దానికి కారణము అంటే హిరణ్య గర్భుడికి సొంత అవిద్య అంటూ లేదు ఈ సృష్టిలో పుట్టబోయేటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మూలకారణంగా ఉన్న అవిద్య ఉందో అవన్నీ కలిపితే సమష్టి ఏదైతే ఏర్పడుతుందో ఆ సమష్టి అవిద్యే ఆయన జన్మ కారణమో అన్నారు అంటే హిరణ్య యొక్క మనోమయ శరీరం ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఈ జీవులందరి యొక్క అవిద్యలోంచి పుట్టిందయ్య ఉండాలి ఆ జీవుల్లో కొందరు ప్రస్తుత కాలంలో ఇప్పుడు మనం మాట్లాడుకునేప్పుడు ఇక్కడ జన్మించున్నారు కనుక వీళ్ల యొక్క అవిద్య కూడా హిరణ్య గర్భుడు యొక్క మనోమయ శరీర నిర్మాణానికి కారణమే అయ్యుండాలి ఎందుకంటే సమష్టి అవిద్య కదా ఆయన కారణం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి జీవులున్నారే వీళ్లందరి యొక్క మనస్సులన్నీ కూడా వీళ్ల అవిద్యే ఏర్పడ్డాయి కాబట్టి ఇప్పటి ఈ జీవుల మనస్సులన్నీ కలిపితే ఒక సమష్టి మనస్సు తయారు చేస్తే అది ఆ యొక్క శరీరం చేసే అవకాశం కనిపిస్తుంది ఇదే గనక నిజమైతే అప్పుడు ఆ హిరణ్య యొక్క మనోరాజ్యంలో తన మనోరాజ్యం ఒక అంశ ఒక భాగం అని చెప్పాలంతే ఎందుకని సమష్టి వల్ల పుట్టింది అంటున్నారు కదా హిరణ్య గర్భుడు యొక్క శరీరం హిరణ్య గర్భుడు యొక్క శరీరం అంతా కూడా మనోమాత్రం అంటున్నారు కదా మనోరూపమే అంటున్నారు కదా మనోమయ శరీరం అంటున్నారు కదా కనుక ఆయన యొక్క మనోమయ శరీరంలో ఇప్పుడుండే జీవుల యొక్క అందరి యొక్క మనస్సు కలిపితే అదొక అవుతుంది దాంట్లో వ్యక్తి ఒక్కొక్క వ్యక్తి రాముడు వ్యక్తి వశిష్ఠు వ్యక్తి తీసుకుంటే వీళ్ళ యొక్క మనస్సు ఆయన యొక్క అంటే హిరణ్య యొక్క మనోరాజ్యంలో ఒక అంశం ఒక భాగం అంతకంటే వేరే అధికం కావడానికి వీల్లేదు కానీ ఈ మహర్షి గారు ఏమంటున్నాడు ఈ జాగ్రత్త ప్రపంచం అంతా కలిపేసి నీ మనోరాజ్యమే అనిపిస్తున్నాడు అంటే ఏమిటి ఒక పెద్ద మట్టి ముద్ద ఉంది దాంట్లోంచి ఒక పిడిగడ మన్ను తీసుకుని దాంట్లోంచి కొండ తయారు చేశారు చేస్తే ఈ కొండ ఆ పెద్ద మట్టి ముద్దలో భాగమే అవుతుంది కాని ఆ పెద్ద మట్టి ముద్దే ఇది ఎంట కురుతుంది వశిష్ణు మహర్షి గారు అలా అనేస్తున్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు ఈ జాగ్రత్త ప్రపంచం అంతా నీ మనవరాజ్యమే అనేస్తున్నాడు కనుక మనస్సు అంటే ఆయన ఉద్దేశ్యం ఏమై ఉండాలి ఇప్పుడు అని కొంచెం ఆలోచించాడు ఎందుకయ్యాయని తిలగల కొట్టుకోవడం ఆయన్ని అడిగి చూద్దాం అనిపించింది అంచేత రాముడు సూటిగానే అడిగేశాడు ఏమంటే భగవన్ మనసో రూపం కీదృశం వదమే స్ఫుటం భగవన్ మనసో రూపం కీదృశం వదమే అని అడిగేశాడు ఈ ప్రశ్నతోనే ఈ నాలుగో సారిగా ప్రారంభమైంది వశిష్ట మహర్షి ఏమీ ఆలస్యం లేకుండా విచిత్రమైన సమాధానం చెప్పేశాడు ఆయన ఏమంటున్నాంటే దృశ్యే నామమాత్రుతేజాకృతే హే రామ అనసీ మనస్సుకి రూపం నకించే రూపం అనేది కొంచెం కూడా లేదయ్యా అదేమిటండి ఎట్లా అంటారు నామమాత్రాదృతే దీని గున్నదల్లా పేరే అదిలా కుదురుతుందండి పేరుంటే రూపం లేకుండా ఉంటుందా అంటే వ్యోమ్నో యథా ఆకాశం ఉంది ఆకాశం అనే పేరే ఉంది తప్పితే ఆకాశం అనే వస్తుందా అది శూన్యం అది జడం ఎవరు ఆకాశం అలాగే ఇది కూడాను ఈ మనస్సు కూడాను అనేసాడు ఆయన అనేటప్పటికీ ఆకాశంలాగానే మనస్సు కూడా జడం అనేటప్పటికీ కొంచెం ఇటు ఇరకడమైంది దాని మీద మహర్షి మళ్లీ మరొక వివరణ ఇస్తున్నాడు సంకల్పనమ్ సంకల్పనం మనోవిద్ది సంకల్పాద్యతే యథా ద్రవత్వాత్ సలిలం తథా స్పందో యథానిలాత్ అన్నాడు అంటే ప్రతి వాళ్ళకి కూడా మనస్సంటే ఏమిటి మనస్సంటే ఏమిటి అనే ప్రశ్న ఎక్కువగా వాళ్ళని మథన పెడుతూ ఉంటుంది శరీరం అంటే కనిపిస్తుంది ఇంద్రియం అంటే కొంతవరకు అర్థమవుతుంది ఈ మనస్సనేది ఏమిటి దేన్ని ఆశ్రయించుకుని ఉంది దీని యొక్క స్వరూపం ఏమిటి అనే చర్చ మన ఈ తత్వం గురించి ఆలోచించే వాళ్ళకి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంచేత వశిష్ట మహర్షి ఈ విషయంలో చాలా విస్పష్టమైనటువంటి వివరణ ఇస్తున్నాడు ఆయన ఏమంటున్నాడంటే రామా సంకల్పమే మనస్సు సంకల్పం వల్లే మనస్సు జన్మిస్తోంది ఇవి రెండు మాటలు ఏమంటున్నాడు మొదట్లో సంకల్పమే మనస్సు ఒక మాట సంకల్పం వల్లే మనస్సు జన్మిస్తోంది ఇదేమిటండి రెండు రకాలు ఆయన అంటున్నాడు రెండు రకాల మాటలు మాట్లాడుతున్నాకొక ఆ రెండు మాటలకి కూడా అర్థం ఒకటే ఎలాగంటే ద్రవత్వమే నీరు అన్నాం అలాగే స్పందమే వాయువు అన్నాం సత్యమేగా అయినా సరే లోకంలో ఏమంటున్నారు ద్రవత్వంలోంచి జలం వస్తోంది అంటున్నారు వాయువు వస్తుంది అంటున్నారు మట్టి కొండ కొండే మట్టి తేడా ఉందా ఏమి లేదు అయినా సరే లోకంలో ఏమంటున్నారు మట్టి ముత్తులోంచి కొండ వచ్చింది అంటున్నారు అలాగే నేనేమంటున్నానంటే సంకల్పమే మనస్సు సంకల్పంలోంచే మనస్సు పుట్టింది అంటున్నావు అంతకంటే తేడా ఏం లేదు కనుక మనస్సు అంటే ఏమిటో చెప్పా అయితే అసలు ఈ ప్రశ్న ఎందుకు వేసావో నాకు తెలుసు నువ్వు ఆలోచించేది ఏమిటంటే హిరణ్య యొక్క శరీరం యొక్క స్వరూపం ఏమిటి ఆలోచిస్తున్నావు ఏమి సందేహం లేదు అది మనస్సే హిరణ్య గర్భుడు యొక్క శరీరం ఉందే సమష్ మనస్సు కనుక దానిలో నీ మనస్సు ఒక అంశ మాత్రమే కదా అని నువ్వు ఆలోచిస్తున్నావు ఇక్కడే నువ్వు పప్పులో కాలేస్తున్నావు ఎలాగంటే దేనికైతే అంశలు దాంట్లో అంశాలు ఊహించుకుని ఆలోచిస్తున్నావు ఇలా అంశాలున్నాయంటే ఏం చిక్కు వస్తుందో నీకు నేను వివరిస్తాను చూడు అంటున్నాడు వశిష్ఠ మహర్షి వశిష్ఠ మహర్షి అంటున్నాడు ఏమి భేదం లేదయ్యా అది ఇది ఒకటే ఎందుకంటే మనస్సు అనే దాంట్లో అంశాలు భాగాలు కల్పించడానికి వీల్లేదు అన్నాడు ఎందుకు కల్పించడానికి వీల్లేదండి ఈ మనస్సులన్నీ కలిపితే ఈ లోకంలో ఉండే జీవులందరి మనస్సులు కలిపితే హిరణ్య గర్పడ మనస్సు అంటే భాగాలు ఉన్నట్టే కదా అన్నాడు ఉన్నట్టు కాదయ్యా నీకు ఉదాహరణ జీవితా ఎక్కడికి ఎక్కలా మళ్లీ ప్రతిదానికి నీ స్వప్న లోకానికి వెళ్ళి మళ్లీ నీ స్వప్న లోకంలో నీకు విభిన్న వస్తువులు కనిపిస్తున్నాయి వాడన్నిటికీ ఒక తాత్కాలికమైనటువంటి ఉనికి సత్త ఉంది వాటికి ఆ సత్త ఎక్కడి నుంచి వచ్చింది నీ మనస్సుకు ఉన్న ఉనికి నీ స్వప్న రాజ్యంలో ప్రతి సంక్రమిస్తాం అంతేగాని అంతకుమించి ఆ వస్తువుల్లో దేనికి కూడా స్వతంత్రమైనటువంటి సత్త లేదు నీ మనస్సు యొక్క సత్తే నీ స్వప్న లోకంలోని ప్రతి వ్యాపించి ఉంటే అక్కడ వేరు వేరుగా వేరే వేరే సత్తలు విడివిడిగా చిన్న చిన్న సత్తలు కనిపిస్తుంటే ఇదంతా ఒకే సత్త అని చెప్పాలా వేరే అంశాలని చెప్పాలా అంటే నీ యొక్క మనస్సు అయినా మొక్కలయ్యిందది ఏం కాలేదుగా నీ మనస్సులో ఉన్న సత్త ఒకే రకంగా ఉంది స్వప్నంలో మాత్రం వేరు వేరు సత్తలుగా అనేక రకాల జీవులుగా అనేక రకాల జడాలుగా అది కనిపిస్తోంది అలా కనిపించినంత మాత్రం నీ మనస్సుకి ఉన్నటువంటి సత్త మొక్కలేం కాల అంచేత నీ యొక్క స్వప్న రాజ్యంలో కనిపించేటువంటి సమస్త వస్తువుల్లో కనిపించేటువంటి విడివిడి సత్తలన్నీ కూడా నీ మనస్సు యొక్క సత్తా యొక్క రూపాంతరాలే తప్పితే దాంట్లో అంశాలు కావు ఎందుకంటే సత్తలో అంశాలుండవు అసలు స్వప్న లోకంలో ఉండేటువంటి కొండ యొక్క సత్త స్వప్న లోకంలో ఉండేటువంటి సముద్రం యొక్క సత్త అని గనక నువ్వు అనుకున్నట్టయితే అది నీ భ్రాంతే ఎందుకంటే ఆ రెండిట్లోనూ సమంగా వ్యాపించి ఉన్నటువంటిది ఏదైదంటే అది అది నీ మనస్సు యొక్క సత్తే కనుక నీ స్వప్న రాజ్యంలో ఉన్నటువంటి సత్తలన్నీ కూడా నీ మనస్సు యొక్క సత్త అంతే తప్పితే దాని అంశాలు కావు అది ఇది ఒకటే అంటేనే బాగుంటుంది తప్పితే దాని అంశాలు ఇది అంటే బాగుండదు అలాగే హిరణ్య గర్భుడు యొక్క మనస్సత్త ఒకటి ఉంది ఆ హిరణ్య యొక్క మనస్సు ఏదైతే ఉందో దాని యొక్క సత్త ఏదైతే ఉందో ఆ సత్త ఈ జాగ్రత్త ప్రపంచంలో కనిపించేటువంటి ప్రతి వస్తువుకి సత్త సంక్రమిస్తోంది ఇక్కడుండేటువంటి వస్తువులకి వేరే సొంత సత్త లేదు నీ మనస్సు యొక్క పరిస్థితి కూడా అటువంటిదే అంటే నీ మనస్సుకు కూడా సొంత సత్త లేదు ఆ హిరణ్య యొక్క మనస్సు ఏదైతే ఉందో దానికి ఏ ఉందో ఆ సత్త నీ కూడా నీ మనస్సుకు కూడా కనుక హిరణ్య యొక్క మనోరాజ్యం నీ మనోరాజ్యం అన్నా ఇప్పుడు ఏమిటి భేదం నీ స్వప్నలోకంలో కనిపించే వస్తువుల సత్తకి నీ మనస్సుకి ఎట్లయితే భేదం లేదో హిరణ్య గర్భుడు యొక్క మనస్సులో కనిపించేటువంటి సత్తకి ఆయనకి స్వప్న రూపమైనటువంటి ఈ ప్రపంచంలో కనిపించే వస్తువుల సత్తకి ఏం భేదం లేదు నీ మనోరాజ్యంలో ఉండేటువంటి దృశ్య పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే నీలోనే ఉన్నాయి ఎవరి వల్ల తయారయ్యాయి అంటే నీ తయారయ్యాయి అవి ఎక్కడ లయిస్తున్నాయి అంటే నీలోనే లయిస్తాయి కనుక నీ స్వప్న రాజ్యంలోని దృశ్యాల యొక్క సత్త అంతా కూడా నీ యొక్క సత్త కంటే ఏమాత్రం భిన్నమైంది కాదు ఇదే యుక్తి ఈ యుక్తిని తీసుకెళ్లి నీ జాగ్రత్త ప్రపంచానికి అన్వయించుకో అక్కడ అంటే నీ జాగ్రత్త ప్రపంచంలో దృశ్యాలు కనిపిస్తున్నాయి వీటికి సత్త ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు ద్రష్టవి నీ ద్రష్టకు గల సత్త కంటే భిన్నమైంది కావడానికి వీల్లేదు అంటే నీ యొక్క సత్త కంటే వాటి యొక్క సత్త భిన్నం కావడానికి వీల్లేదు ఇదే విషయాన్ని ఇంకో రకంగా ప్రతిపాదన చేద్దాం ఏమిటంటే సత్త ఒక దాంట్లో ఉందండి దీని సత్త దాంట్లోకి సంక్రమించింది అంటే ఏం బాగుంటుంది సత్తా అనేది ఏదైనా ఓ వండరాయలు లాంటిదే ఇది ఇక్కడి నుంచి అక్కడ పెట్టడానికి కనుక సత్త అనేది ఒక చోట్ల నుంచి ఒకటి సంక్రమించదు అది సంక్రమించే వస్తువు కాదు కానిచోట సంక్రమించినట్టు కనిపిస్తోంది అనుకోండి అంటే ఒక వస్తువులో ఉన్న సత్త ఇంకో వస్తువులోకి సంక్రమించినట్టు కనిపిస్తోందంటే అలా కనిపిస్తే దాన్ని ఏమంటారు అది అసత్య పదార్థమే భ్రాంతి పదార్థమే అంటారు లోకంలో అట్లా అంటున్నారు సత్త లేని వస్తువుకి సత్తా ఉన్నట్టు కనిపిస్తే ఎలా కనిపిస్తోందయ్యాన్ని విచారణ చేస్తే ఉంకో వస్తువులో ఉన్న సత్తా దీంట్లోకి సంక్రమించి తాత్కాలికంగా కనిపిస్తోంది అంటే అలాంటి దృశ్య పదార్థాలన్నింటినీ కూడా అసత్యమని లోకంలో చెప్పేస్తున్నారు ఎక్కడో లోకంలో అక్కడక్కడ గారేడి దగ్గర ఇక్కడ చెప్పేటువంటి దృష్టాంతాన్ని బాగా చూస్తే ఈ ప్రపంచంలో కనిపించేటువంటి సమస్త దృశ్య పదార్థాలకి అన్వయించేస్తోంది అప్పుడేమైపోతోంది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త దృశ్యము కూడా ప్రాంతి పదార్థమే అయిపోతుంది మొత్తం దృశ్యమంతా కూడా లేనిదే అయిపోతే ద్రష్ట దేన్ని చూస్తాడు వాడికి చూసేందుకేమీ లేదు చూసేందుకేమీ లేదు కనుక వాడు ద్రష్ట కాకుండా పోతాడు అంటే వాడి యొక్క ద్రష్టృత్వం కాస్త తొలగిపోయి వాడు కేవలం ఆత్మగా మిగులుతాడు ఈ కేవల ఆత్మగా మిగలటాన్నే కైవల్య స్థితి అంటారు అద్వితీయత్వం అంటారు ఎటువంటి పేరు చాలా పెడుతూ ఉంటారు ఇదే ఆ వశిష్ట మహర్షి వివరించాడు ఇప్పటి వరకు ఏమిటి రాముడుకున్నటువంటి సందేహాల మీద సందేహాలు తయారు చేస్తున్నాడు వశిష్ట మహర్షి వివరణ మీద వివరణ పెంచుతున్నాడు ఇదంతా బాగా మరిచిపోకుండా ఆలోచిస్తున్నాడు రాముడు ఆలోచించి ఆలోచించి ఏమన్నా అంటే గురుదేవా మీరేమో భిన్న భిన్న ప్రతిపాదనలు చేసి చేసి ఆ రెండు ఒకటే పమ్మంటున్నారు ఈ దృశ్య పదార్థం అంతా నిజంగా ఉందంటారా లేదంటారా అది తేల్చి చెప్పండి ఒకవేళ లేదనేట్లయితే ఈ దృశ్యం మీద వ్యామోహం పోగొట్టుకో అని మీరు నాకు బోధించకూడదు లేని దాని గురించి బోధించడం ఎందుకండి ఒకవేళ గనక దృశ్యం ఉందనేటట్లయితే మీరు ఎన్ని చెప్పినా అది పోదు ఎందుకంటే సత్తా దేనికైతే ఉంటుందో దానికి నాశం ఉండదు కనుక నేనేమనుకుంటున్నానంటే ఈ దృశ్యమంతా సత్యమే ఇది ఉన్నదే దీనికి సత్తం ఉంది అనుకుంటున్నాను ఇది ఒక వ్యాధి లాంటిదని కూడా నేను అనుకుంటున్నాను ఏది ఈ దృశ్య ప్రపంచం అంతా కూడా ఈ వ్యాధి వల్ల ఎంత నాకు బాధలు వస్తున్నాయి ఈ ప్రపంచం వల్ల అందుచేత నేను మీ దగ్గరికి వచ్చా ఈ ప్రపంచమనే వ్యాధి సత్యమైన వ్యాధిది ఇది ఉపహమించేందుకు ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అంతేగాని లేదని నన్ను బుకాయించాలని ప్రయత్నం చేయొద్దు అనేసాడు అనేప్పటికీ వశిష్ఠుడు మళ్ళీ ఇంకో దారిలోంచి వస్తున్నాడు ఆయన ఏమంటున్నా అంటే నువ్వు చెప్పింది బానే ఉందయ్యా కాని దృశ్యం అనేది గనక నిజంగా ఉన్నట్లయితే అది చచ్చినా పోదు అది నిజంగాగా ఉన్నట్లయితే ఆత్మకు మోక్షం అనేదే అసంభవం ఎన్ని రకాల పీక్కున్నా సరే ఈ ప్రపంచం కనుక సత్యమైనట్లయితే ఈ ప్రపంచం వ్యాధి అంటున్నావే ఈ ప్రపంచ రూపమైన వ్యాధి నుంచి మోక్షం విడుదల అది రావడం సాధ్యం కాదు ఎందుకంటే సత్యం వస్తువు కదా అది కాని ఆ మాడు ఒప్పుకుందాం అంటే మోక్షమే లేదని చెప్పారు మోక్షమే లేదు అదుపులో ఒప్పుకుందామంటే లోకంలో అక్కడక్కడ కొంతమంది పెద్దలు మహాత్ములు మహర్షులు యోగులు వాళ్ళంతా జీవన్ముక్తులై మోక్షదశను స్వయంగా అనుభవిస్తున్నారు అనుభవిస్తున్నారు సాక్ష్యం చదువుతున్నారు వాళ్ళు ఎప్పుడు అబద్ధం చెప్పిన వాళ్ళు కాదు వాళ్ళు తెలుగు తొక్కు కాదు వాళ్ళు మోసం చేసేవాళ్లు కాదు మోసపోయేవాళ్లు కాదు అటువంటి మహాత్ములు మనకి సాక్ష్యం చెబుతున్నారు ఏమని మేము స్వయంగా మోక్షదశను అనుభవిస్తున్నామయ్యా అని అలా వాళ్ళు సాక్ష్యం చెబుతుంటే అది లేదంటే ఎట్లా ఆ ఇంటి వెనకాల అక్కడ చెట్టు కింద నిధి ఉందండి నేను చూశాను పైన మట్టి కప్పి వచ్చాను అని పెద్ద నిజంగా మనకు ఆప్తుడు నమ్మదగ్గవాడు మన మీద ప్రేమ గలవాడు అటువంటి పెద్ద మనిషి చెబుతుంటే చీచీ అక్కడ నిధి లేదు బావాయా అంటే ఎలా కూరుతుంది వాళ్ళు స్వయంగా అనుభవించారుగా కనుక నిశ్చయమైనటువంటి సత్యం ఏంటంటే వాళ్ళందరికీ మోక్షం ఉంది గనక ఈ ప్రపంచం సత్యం కావడం వీల్లేదు ఈ కనిపించేటువంటి ఈ దృశ్యం కూడా పరిపూర్ణంగా లేనిదే అసత్యమే సద్రూపమైన దృశ్యం లేదు అసద్రూపమైన దృశ్యమే ఉంది ప్రపంచంలో ఇదే సత్యం నువ్వు చెప్పేటువంటి తర్కాలన్నీ కూడా అనుభవానికి అన్వయించేవిగా ఉండాలి కాని అనుభవాన్ని తిరస్కరించా యుక్తులుగా ఉండకూడదు అన్నాడు అనేప్పటికీ రాముడు మంచి బాణంలాగా చురుకాయని ప్రశ్న చేశాడు ఏమంటున్నా అంటే గురుదేవా లేని ప్రపంచం కనిపించి సుఖాలని దుఃఖాలని కలిగిస్తోంది అని మీరు అంటున్నారు అంటే మీరు అనేది ఎట్లా ఉందంటే గొడ్రాలి కొడుకు పుట్టాడు వాడు కొండల్ని పిండి చేశాడు అన్నట్టుగా ఉంది చెప్పింది ఎవరు సాక్షాత్ మీరు నా గురువులు వశిష్ఠ మహర్షి సుప్రసిద్దులు మీరు చెప్పినంత మాత్రం చేత గొడ్రాలి కొడుకు పుట్టి వాడు కొండల్ని పిండి చేశా అంటే నేను నమ్మేసేయాలా అన్నాడు వశిష్ఠుడు అంతే చురుగ్గా చెప్పేశా అండి నమ్మడం కాదయ్యా తెలుసుకో మేము నమ్మమంటల్లా విచారించి నువ్వు స్వయంగా తెలుసుకో అనుభవించుంటున్నావు ఈ ప్రపంచం లేనేలేదు అసలు పుట్టనే లేదు అయినా కనిపిస్తోంది ఇది సత్యం ఇది ఇలా కనిపించడానికి కారణం ఏమిటి అని అన్వేషిస్తున్నాం ఆ కారణం నీ మనస్సే నీ మనసుకు ఇలా చూసే గుణం ఇదివరకే ఉంది లేని వస్తువుల్ని చూపిస్తూ ఉంటుంది ఆయన స్వభావంలో ఉంది అనమాట అది నీకు రోజు స్వప్నాలను చూపిస్తోంది ఆ స్వప్నాలని సత్యాలేనా ఉన్న ప్రపంచాలని చూపిస్తోందా కనుక లేని ప్రపంచాలని చూపించేటువంటి స్వభావాన్ని మనస్సుకుంది ఆ మనస్సు నీకు మెలకులో కూడా ఉంది అని చెది నీకు ఈ ప్రపంచాన్ని చూపిస్తోంది కనుక ఈ ప్రపంచం లేనిదే అని మేము అంటున్నాం రామా ఇంకో మాట్లాడే నవయ్యా మనోదృశ్యమయం దోషం తనోతి క్షయాత్మకం అసదేవ సదాకారం స్వప్న స్వప్నాథ అన్నాడు ఏమంటున్నాడా మనహ దృశ్యమయం దోషం తనోతి ఈ దోషం ఎటువంటిది క్షయాత్మకం నీకు నీ కల దాన్ని నువ్వు తేలిగ్గానే అంగీకరిస్తున్నావు ఒక్కోసారి ఏం చేస్తుంది కల్లోనే ఒక్క కళ వస్తుంది అంటే నువ్వే కళలో ఒక శరీరం ధరించి ఆ శరీరంతో వేరే కళ కంటున్నావు ఆ రెండో కళ మాట ఏమిటి ఆలోచించు దాన్ని అసత్యం అంటావా సత్యం అంటావా జై గురుదత్త